वलायुग्नींजु मरी दाने वाल वारी आकली इला वारी आहार जो इक मूडो विषय यदि वारी आहारो अदी गिस्ली दी प्रस्तावन सूर्यहा वी उली रतम मरी पुन पदार्थमु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 ఆ రోజు మేము అపరాధులను నరకం వైపునకు దాహంతో వారిని తీసుకెళ్తాము ఇంకా ఆ రోజు దాహం ఎక్కువగా ఏర్పడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ నరకవాసులకు స్వర్గవాసులు సేవిస్తున్న పానీయాలు కూడా చూపించడం జరుగుతుంది అప్పుడు వారు అరుస్తారు నరక వాసులు స్వర్గవాసులను కేక వేసి పిలుస్తారు మీరు కనీసం కొంచెమైనా కొన్ని నీళ్ల బొట్లైనా మాకు ఇవ్వండి ఇంకా మీకు అల్లాహుతల ఏది ప్రసాదించాడో వాటిలో నుండి మాకేదైనా కొంచెం ఇవ్వండి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 కనీసం ఒక బొట్టు నీళ్లు ఇవ్వండి అని అంటే మీ కొరకు ఇది నిషిద్ధం అని ఎక్కడి నుండి సమాధానం వస్తుంది అప్పుడు మనిషికి ఎంత బాధ కలుగుతుంది ఆ రోజు అంత బాధ కలగకూడదు అంటే ఈరోజు విశ్వాసంపై ఉండి సత్కార్యాలు చేస్తూ ఉండాలి మహాశివులారా నరక వాసులకు కలిగినప్పుడు ఇవ్వబడే పానీయాల విషయంలో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 మడ్డిలోని వేడి మిది నూనె కంటే మరీ ఘోరంగా ఉంటుంది సూర్య లో దాని ప్రస్తావన వచ్చింది వారు సహాయం కోరినప్పుడు నీళ్లు కావాలని కోరినప్పుడు నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందించడం జరుగుతుంది ఎప్పుడైతే వారు త్రాగడానికి తమ ముఖానికి దగ్గరగా తీసుకుంటారో యష్ విల్ ఉఖం యొక్క ఈ తోలు మొత్తం కాలిపోతుంది రెండో రకమైన పానీయం హమీమ్ దీని ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చి ఉంది ఉదాహరణకు లహుం షరాబుం మిన్ హమీం సూర్య అనే అని సూర్య మొహమ్మద్లో ప్రస్తావించబడింది సూర్య మొహమ్మద్లోని ఆయత భావం ఏంటి వారికి మా ఎ హీం హమీం నీరు త్రాగించడం జరుగుతుంది ఫకత్ అహు దాని వల్ల వారి కడుపులోని ప్రేగులు అన్నీ కోసుకుపోతాయి అల్లహి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 वार ता का तलामीदी कागन वे नीलू हमीम गुम्म दुरी हूि वु वेडिवे नील वाल वार ओक कड़प लागम तो वार ओक तोलू क అల్లా ఇలాంటి హమీం నుండి కూడా మనందరిని రక్షించుగాక ఇక మూడవ రకమైన పానీయం అది సూర్యనభాలో హమీమ వసాపా అని రెండు కలిపి వచ్చాయి హమీం మరియు వసాప హమీం అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా అతి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 ఒక భాగం వేడి ఉంది మరొక భాగం జంహరీర్ చల్లదనంలో మితిమీరినది ఉంది అలాగే నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో కూడా హమీం వేడిలో మితిమీరినది అయితే ఘసాక్ చల్లదనంలో మితిమీరినది మహాశివులారా నరకవాసులకు ఇవ్వబడే పానీయాల్లో నాలుగో రకమైనది స్వదీద్ స్వదీద్ అంటే రక్తము మరియు చీము ఇవన్నీ కలిపి ఏదైతే వస్తుందో దానిని అంటారు ఇది కూడా కొందరు నరకవాసులకు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది కానీ పరిస్థితి ఎలా ఉంటుంది సూర్య ఇబ్రాహీం ఆయత్ నంబర్ పదహారు పదిహేడులో అల్లాహుతల ఇలా తెలిపాడు వయుస్కామి సదీద్ వారికి స్వదీద్ నీరు త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది యుసీహు అతి కష్టం మీద గుక్కెడు తీసుకుపోతాడు మింగే ప్రయత్నం చేస్తాడు వలాయ కాదు యుసీ కానీ దానిని అతడు మ్రింగలేడు ఇక ఎవరైతే ఇహలోకంలో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 అయితే మహాశివులారా నరకంలో ప్రవేశించకూడదు ఇలాంటి శిక్షలు మనం పొందకూడదు అంటే ఇహ లోకంలో ఇలాంటి పాపాలకు కూడా మనం దూరం ఉండాలి అలాగే మహాశివులారా ఎవరైతే ఇహ అహంకారంతో జీవిస్తారో ఇతరులను చాలా చిన్నగా చూసి తమకు తాము ఎంతో గొప్పవారని భావించుకుంటూ ర్వంతో పొగురుబోతుతనం వహిస్తారో ప్రళయ దినానా వారు ఏ స్థితిలో వస్తారు మరి వారికి ఏమి త్రాగించడం జరుగుతుందో ప్రవక్త సల్లల్లాహు అలి వసలం ఒక హదీసును తెలిపారు ఆ హదీస్ జామె తిన్వీదీలో ఉంది షేఖ్ హల్బానీ రెహమహుల్లా సహేహుత్ రీబ్లో పేర్కొన్నారు యుష్షరుల్ ముతబ్బిల్ ఎవరైతే హలోకంలో తకబ్బురు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 వారిని తోలుకుపోవడం జరుగుతుంది అక్కడ వారికి తూనతుల్ ఖబాల్ త్రాగించడం జరుగుతుంది తీనతుల్ ఖబాల్ అంటే ఏంటి ప్రవక్త అని అడిగినప్పుడు నరకవాసుల నెత్తురు చీముతో కూడి ఉన్న ఒక పదార్థం అని ప్రవక్త సల్లాహీ సలం తెలిపారు అయితే నరకవాసులు నరకంలో హమీం ఘసాక్ గస్లీన్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 అతనికి శుభకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా షహీదైపోయాడు అమరవీరుడయ్యాడు అని మాట్లాడుతుండగా ప్రవక్త సల్లల్లాహేసం తెలిపారు అతడు యుద్ధ ఫలంలో నుండి మాలె హనీమత్ యుద్ధ ఫలంలో నుండి అనుమతి లేకుండా ఒక చాదరు ఏదైతే తీసుకున్నాడో అది అతనిపై అగ్ని జ్వాలల్ని లేపుతుంది దానివల్ల అతనిపై అగ్ని నిప్పులు వచ్చి పడుతూ ఉన్నాయి అలాగే సోదరులారా ఎవరైతే తమ బంధువుల్లో ఎవరైనా చనిపోతే వారిపై శోకం చేస్తారో వారి గురించి ప్రవక్త సల అల్లాహుస్సలం తెలిపారు అన్నా యహతు ఇద అలం తుబ్ నవహా చేసేవారు శోకం చేసేవారు ఒకవేళ వారు తోబా చేసుకోకుంటే తుకాముయోమల్ కియామ ప్రలేదిన వారిని లేపడం జరుగుతుంది వా అర్బాల్ ఖతిరాన్ వదిర్ ఉమ్మిన్ జర్బ్ వారి యొక్క శరీరంపై తార్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 అల్లా మనందరికీ అసద్భాగ్యం ప్రసాదించుగాక వల్ల వరహమల వరకత